తిరుమల లీలామతం ముప్పై ఒకటవ అధ్యాయం ఎరుకలసాని భగవంతుడేమిటి ఎరుకలసాని వేషమేమిటి పెద్దవారు ఇటువంటి పనులు చేయడానికి అవమానంగా భావిస్తారు కార్యసాధనకు ఇటువంటివి చేయవచ్చని సూచన పూర్ణుడైన వారికి ఎటువంటి భేదంగాని అవమానంగాని లేదు అది ఎలా వెళ్లాడు భగవంతుడు భవిష్యత్తు పురాణం చాలా ఆసక్తికరంగా ఈ విషయం వివరిస్తుంది ఒక ముసలి ఎరుకల సాని వేషం చెరిగిన చీరతో గురిగింజల మాలలు ధరించి బ్రహ్మాండాన్నే వెదురుముట్టగా చేసి తలపై పెట్టుకుంటాడు బ్రహ్మదేవుని శిశువుగా చేసి తన చీర కొంగులో వ్రేలాడ తీసుకుని రుద్రిని చేతి కర్రగా చేసి పట్టుకుని నారాయణ పురవీధుల్లో ప్రవేశిస్తాడు భగవంతుడు బ్రహ్మాండాన్ని భగవంతుడు ఇచ్చ ప్రకారం శిశువు గమ్మంటే శిశువు కావాలి కర్రగమ్మంటే కర్ర కావాలి బ్రహ్మరుద్రులను అలా తీసుకువెళ్లడం తన సర్వోత్తమత్వాన్ని సూచించడానికని అర్థం చేసుకోవాలి ఈ శిశువు బ్రహ్మదేవుని అవతారం కాదు భూలోకంలో బ్రహ్మకు అవతారం లేదు ఆ సందర్భానికి భగవంతుని ఆజ్ఞగా కొద్దిసేపు శిశువునాడు నారాయణపుర వీధుల్లో మీ భవిష్యత్తు ఉన్నది ఉన్నట్లుగా చెప్తానని ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తానని పెద్దగా అరుస్తూ పోతున్న ఆ సూది చెప్పే ఎరుకలసాని రాణి ధరణీదేవి పరిచారకులు చూచి ధరణీదేవితో చెప్తారు పద్మావతి దేవి రుగ్మత గురించి అడిగితే ఆమె ఏమైనా చేస్తుందేమో అని సరే ఆమెను పిలుచుకురమ్మని తన దాసి జనాన్ని పంపిస్తుంది రాణి ముందు రానని ముండికేసిన ఎరుకలసాని నన్ను అవహేళన చేయడానికి పిలుస్తున్నారా నిజంగానేనా నాకు గౌరవం ఇస్తారా అలా ప్రశ్నలు వేసి గౌరవంగా చూస్తామన్న హామీ తీసుకుని తత్పురానికి వస్తుంది ముందుగా ధరణీదేవిని స్నానం చేసి శుచిగారు రమ్మని చెప్తుంది తను స్వతహాగా సర్వోత్తముడైనా తన సూది మొదలుపెట్టబోయే ముందు తారతమ్యానుసారం స్మరణ చేస్తుంది లోక శిక్షణార్థం సకల తీర్థాలు సకల క్షేత్రాలు మహిమస్మరణ చేసి తన వాణి మొదలు పెడుతుంది బ్రహ్మది దేవతలందరినీ తలచి హిమాచలంలో ఉన్న పుణ్యక్షేత్రాలు నదీనాదాలకు తలచి తన బుట్టపైన శిశువు పైన ఉట్టు సత్యం బలుగుతానని చెప్తుంది అలా ఎందుకు చేసింది పాండిత్యం ఉండవచ్చు ప్రతిభ ఉండవచ్చు కానీ భగవద్ అనుగ్రహం లేకపోతే అవి వృధా అని చెప్పడానికి ఆమె చెప్పే భవిష్యవాణికి ఆమెకు వాక్శుద్ధి కావాలి ఆమె సత్యం పలకాలి జరగబోయేది పలకాలి దానికి భగవద్ అనుగ్రహం ఉంటేనే ఆడిన మాట సత్యం అవుతుంది ఆ భగవంతుని రక్షణ కవచం ఉంటే విద్య ఉండని లేకపోని రావాల్సింది వస్తుంది ఎంత పాండిత్యం ఉన్నా ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా ఆ భగవద్ అనుగ్రహం లేకపోతే నోటి వచ్చింది సత్యం కాదు ఆ ఎరుకల వెంకటేశుడే అయినా అందరి దేవుల పేర్లు స్మరించి చివరకు వెంకటేశ్వరుని స్మరించి సోది మొదలు పెడుతుంది ఇదంతా భక్తులకు చూపటానికి భగవంతుడలా ప్రవర్తించాడు రాణికి ఎరవకలసాని చెప్తుంది నీ కుమార్తె పద్మావతి వనంలో ఒక చూచి మోహించింది ఆమెకు కామజ్వరం అతనికిచ్చి పెండ్లి చేస్తేనే ఈమె బ్రతుకుతుంది లేకపోతే చచ్చిపోతుంది ధరణీదేవి చాలా బాధపడుతుంది అలా చెప్తే ఎలా అతనికిచ్చి పెండ్లి చేయమంటావు సరే వెంటనే చేయకపోతే చనిపోతుందంటావు అతడెవరో ఎక్కడుంటాడో ఏమి తెలియకుండా ఎలా పెళ్లి చేయడం మరి ఇప్పుడు వెంటనే చేయాలంటే నేనేం చేయాలి అని ప్రశ్నిస్తుంది ధరణీదేవి నీ దుఃఖం పోవాలంటే మీ పద్మావతి బాగుపడాలంటే వెంటనే ఆ యువకునికి ఇచ్చి వివాహం చేస్తానని ఇప్పుడే సంకల్పం చెయ్యి ఆమెకు వెంటనే నయమవుతుంది అని సమాధానమిస్తుంది అలా ఎందుకు చేశాడు భగవంతుడు ఒకళ్ళ వచ్చే లోపల పద్మావతి దేవి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించి రంగం సిద్ధం చేయడానికన్నది మనకి లౌకికంగా కనిపించేది పెళ్లి ఎలానూ అవుతుంది ఆకాశరాజు పుట్టుక పద్మావతి దేవి పద్మంలో దొరకటం ఇవని ఈ పెళ్లి జరగడానికే శాస్త్రం ప్రకారం మంచి కార్యం చేస్తానని సంకల్పం చేసిన ఆ పుణ్యమే ధరణీదేవి దంపతులు ఆ సంకల్పాన్ని ఉకిళాదేవి ముందు ఎలాగూ చేయబోతున్నారు కానీ సాక్షాత్తు భగవంతుని ముందు చేసిన సంకల్పానికి అత్యంత పుణ్యం ఆ పుణ్యం ధరణీదేవికి ఇవ్వడానికే భగవంతుడు ఇలా చేశాడు అలా ఎరుకలసాని రూపంలో సోది చెప్తున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావిస్తుంది అది సోది చెప్తున్నప్పుడు మధ్యలో శిశువుగా ఉన్న బ్రహ్మదేవుడు ఏడుపు మొదలు అప్పుడు ఎరుకల వీడికి ఎప్పుడూ ఆకలే ఏదైనా తినడానికి తెప్పించండి వండినదైనా వండనిదైనా ఇప్పుడే చేసిందైనా ఎప్పుడు చేసిందైనా తినడానికి ఏదైనా తెప్పించండి అంటుంది అది రాణిగారి అంతఃపురం వారి కూతురి భవిష్యత్తు గురించి సోది జరుగుతోంది కనుక బంగారు పళ్ళెంలో పాలతో ఉడికించి తయారు చేసిన పాయసం తెప్పిస్తుంది రాణి ఎరుకుల సాని తినమని ఎంత చెప్పినా శిశువు ఆ అన్నాన్ని ముట్టడు తినడు కందమూలాలు తినే నీవు ఇది తినే అదృష్టం ఉండాలి కదా అని శిశువును కోపగించుకుని తానే ఆ పాయసాన్ని తాగేస్తుంది దీని మర్మం ఏమిటి బ్రహ్మదేవుడు తిననిది భగవంతుడు ఎలా తిన్నాడన్నది ప్రశ్న శాస్త్ర మనం చేస్తున్న నైవేద్యాన్ని భగవంతుడు ప్రాకృతంగా అలాగే స్వీకరించడు స్థూల భాగం అలాగే వదిలేస్తాడు కానీ అందులోని సారాన్ని గ్రహిస్తాడు అంతేకాదు భగవంతుని దృష్టితో ఆ పదార్థంలోని దోషాలన్నీ తొలగిపోయి అది నైవేద్యం అవుతుంది నైవేద్యం పెట్టడం అంటే మనలోని బింబరూపి పరమాత్మ ఎదురుగా ఉన్న ప్రతిమలోని పరమాత్మ ఆరగించడానికి నివేదించిన పదార్థాలలోని పరమాత్మ ఒక్కడేని ఐక్య చేయడమే నైవేద్యం చేయడం ఇందులో ఒక శాస్త్ర విషయం తెలుసుకోవచ్చు మూల రూపి భగవంతుడు ప్రతిమారూపి భగవంతుడు నివేదన చేసిన ఆహారం స్థూల భాగాన్ని తీసుకోకుండా సారభాగమే తీసుకుంటాడు ఈ నియమం అవతారం తీసుకున్న భగవద్ రూపాలకు వర్తించద్దని తెలుస్తుంది రామావతారంలో శబరి భక్తితో పెట్టిన పళ్ళు తిన్నాడు గోపికల ఇండ్లలో వెన్న పాలు పెరుగు తినే సంగతి సరేసరి ఒకళ్ళు చేసిన ఆహారం భగవంతుడు రోజూ తింటున్నాడు కదా అలాగనే ఆ ఎరుకల సాని రూపంలో ఉన్న భగవంతునికి అది వర్తించదు తర్వాత సుఖాచారి ఆతిథ్యం కూడా తీసుకుంటాడు బ్రహ్మదేవుడు అలా మానుషాహారం తీసుకునేది లేదు ఆయనకు అవతారం భూలోకంలో లేదు ఆ శిశువులా స్వయంగా ఉన్నాడు అందుకే తినలేదు అలాగే మనలో అంతరాత్మగా ఉన్న భగవద్పం ఈ నైవేద్యం సార తీసుకుంటుందా స్థూల తీసుకుంటుందా అన్నది కూడా ప్రశ్న లోపల భగవంతుడు లేకపోతే మనకు ప్రాణం లేనట్టే లోపల భగవంతుడు ఉంటే జీవితో పాటు ఆకలుంటుందా కానీ ఆయనకు ఈ ఆహారంతో అవసరం లేదు ద్వాసుపర్ణ అని శాస్త్రలోకం రెండు పక్షులున్నాయి ఒకటి తింటుంది ఒకటి తినదు తిన్నది నీరసపడుతుంది తిననిది బాగానే ఉంటుంది ఇది ఆత్మా పరమాత్మల విషయం కానీ మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు మన స్థూల ఆహారాన్ని శరీరంలోని భగవద్పాలకు నివేదన చేస్తున్న భావంతో భోజనం యజ్ఞంలా చేయాలని శాస్త్రం ఈ తత్వాన్ని లీలగా చూపించటానికే ఈ సన్నివేశాలు ధరణీదేవికి అనుమానాలు పోలేదు ఎవరూ కన్య కావాలని అడగకుండా కన్యాదానం ఎలా చేస్తాం అంటుంది ఆ రోజుల్లో సంప్రదాయం వరుణి తరఫున వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్లను కన్య కోసం అడగాలి అందుకే ధరణీదేవికి అనుమానం పెండ్లి కోసం ఆ పురుషుడెవరో తెలియకుండా వాళ్ళొచ్చి అడగకుండా ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది ఆమె సంశయం దానికి ఇరుకుల సాని సమాధానం చెప్తుంది మీరేమి దాని గురించి చింతించవద్దు నేను వెళ్ళిన కొద్దిసేపటికి ఒక వృద్ధురాలు సంబంధంతో కన్యాదానం చేయమని వస్తుంది పద్మావతి వనంలో ఏ పురుషుని చూచి మోహించిందో ఎవరికిచ్చి వివాహం చేస్తానని నీవు సంకల్పం చేశావో ఆ పురుషుని తరఫునే ఆమె వస్తుంది ఆమె అడిగిన సంబంధానికి ఒప్పేసుకోండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది రాణి తన కూతురైన పద్మావతితో మాట్లాడి ఆమెకు ఆ పురుషునిపై మోజు ఉందని తెలుసుకుంటుంది ఆమె జ్వరానికి కారణం కూడా ఆ పురుషుడే అన్న విషయం తెలుసుకుంటుంది ఆమె వెళ్ళిన కొంతసేపటికి రాణిగారి పరిచారకులు తీసుకురాగా ముకుళ్ళ అక్కడికి వస్తుంది ముకుళ్ళ నుండి సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత తన రాణి ధరణీదేవి విచారంగా ఉండటం చూసిన ఆకాశరాజు ఏం చేయాలో తోచలేదు తన గురువు బృహస్పతితో విషయం చర్చించాలని తలచి తన పుత్రుడు వసుధను బృహత్పత్యాచారులను తీసుకురమ్మని స్వర్గానికి పంపుతాడు వసుధ చంద్రావతారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవికి తమ్మునిగా పుట్టిన ఈయన ఇక్కడ కూడా లక్ష్మి అంటే పద్మావతికి తమ్మునిగానే జన్మిస్తాడు దేవతాంసి కనుక గురువుని క్షణంలో వెళ్లి తీసుకువస్తాడు జ్ఞాని అయిన బృహస్పతికి ఆ పురుషుడెవరో తన దివ్య దృష్టితో తెలుసుకుని పరమ సంతోషంతో తప్పకుండా ఒప్పుకుని కన్యాదానం చేసి తరించమంటాడు జీవితంలో ఎవరెవరికో పెండిళ్లు చేసే తనకు భగవంతునికి పెండి చేసే అవకాశం వచ్చిందని బృహస్పతి పొంగిపోయాడు పెండికి ఒప్పుకోమని చెబుతూనే నేను అంత జ్ఞానిని కాను భగవంతుని గురించి నాకన్నా బాగా తెలిసిన వారు శ్రీ శుకాచార్యులు పద్మసరోవరం దగ్గరే ఉంటారు ఆయనను కూడా కలిసి సంప్రదిద్దాం అని చెప్పాడు వెంటనే ఆకాశరాజు తన తమ్ముడు తొండమానుని శ్రీశుకులను పిలుచుకురమ్మని పంపుతాడు భగవంతుని కళ్యాణ వార్త వినగానే సుఖాచార్యులు ఆనందాతిశయంతో పరవశులై మైమరచి కమండలం విసిరేసి కృష్ణార్జునం లాగేసి కట్టుకున్న నార తీసేసి ఉన్మత్తునిలా నాట్యం చేయసాగారని పురాణం చెబుతుంది ఆయన ఎందుకు అలా చేశారు ఆనందం ఎక్కువైనా అతి అలా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం అలాంటి ప్రవర్తనకు ప్రయోజనం ఏమీ లేదు ఆనందోద్రేకం వ్యక్తం చేయడం తప్ప మరి ఈయన సర్వసంగ పరిత్యాగి విరక్తుడు కామ్యకర్మ చేసేవాడు కాదు తపస్సు కూడా భగవంతుని ప్రీతి కొరకే చేసేవారు ఆయనను ఇంకే విషయమూ క్లించలేదు ఒక్క భగవంతుని విషయం తప్ప తను చేసిన తపస్సుకు కోరుతున్న ఫలం ఏమిటి భగవద్ దర్శనం భగవద్ అనుగ్రహం తప్ప అటువంటి భగవంతుని దర్శనం మాత్రమే కాక ఆయన కళ్యాణం చేయించటం చూడటం ఎంత ఫలం ఇక కమండలం కృష్ణార్జనాల పనేమిటి అటువంటి మహావిరక్తుడైన జ్ఞానాలకు భగవంతుని విషయంలో ఎంత ఉద్రేకం కలుగుతుందో ఇక్కడ చూపిస్తున్నారు ఇదే భగవంతుని అద్భుత ఆకర్షణ కర్మఫలంతో భగవద్ దర్శనం అవుతుందని కర్మ వదిలేయాలని అర్థం కాదు అపరోక్ష జ్ఞానం తర్వాత కూడా కర్మ చేయాలి దానివల్ల మోక్షంలో ఆనందాతిశయం అని బ్రహ్మ సూత్రాలు చెప్తాయి సుఖాచార్యులు వెంటనే బయలుదేరి తొండమానుడితో నారాయణ వనం వస్తారు సుఖాచార్యులు వచ్చాక ఆకాశరాజు సుదీర్ఘ మంత్రం జరుపుతాడు నారాయణుడే శ్రీనివాసుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు దోష దూరుడు సర్వేశ్వరుడు సర్వాధారుడు సర్వనియామకుడు నియామకుడు సృష్టి స్థితి లయ నియమన అజ్ఞాన జ్ఞాన బంధ మోక్షాలన్నీ ఇచ్చేవాడు సర్వోత్తముడని తెలిసి పెండ్లికి ఒప్పుకోమని సుఖాచార్యులు ఆకాశరాజుతో చెప్పినా లోక శిక్షణార్థం పిల్ల తండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం పురాణంలో చూపిస్తాడు ఉకుళాదేవి ద్వారా శ్రీనివాసుని కులగోత్రాలు నక్షత్రం తల్లిదండ్రుల వివరాలు బంధువుల వివరాలు తెలుసుకుంటాడు తల్లిదండ్రులు దేవకి వసుదేవులని స్వామిది శ్రవణ నక్షత్రమని వశిష్ట గోత్రం అని తెలుసుకుంటారు ముకుళాదేవి సుఖాచార్యులతో స్వామి కృష్ణుని గురించి నన్ను అడగాల నీకు తెలియదా కారణం శ్రీ సుఖాచార్యులు తన తండ్రి రత్నించిన భాగవతాన్ని ప్రచారం చేయడమే జీవిత పరమావిధిగా పెట్టుకున్నవాడు భాగవతమంతా కృష్ణ కథే కదా ఆమెతో సుఖాచార్యులు నీకు తెలుసు నాకు తెలుసు కానీ నీ నోటితో చెప్పించి వ్యవహారం నడపాలి కదా అంటారు ధరణీదేవికి ఒక అనుమానం ఇరవై నాలుగేళ్ల వరునికి సర్వలక్షణం ఉంటుంది మరి ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదు ఇంకేదైనా లోపమా అని అడుగుతుంది ఒకళ్ళని లౌక్యంగా అది వరకే వివాహమైనా మా గంగా జనకునికి పిల్లలు కలగలేదు అందుకే ఈ పెళ్లి అంటుంది తర్వాత ఇద్దరు జాతకాల చూచి అన్నీ బాగా సరిపోయాయని నిర్ధారించి ఆకాశరాజే సంబంధానికి ఒప్పిస్తాడు తర్వాత ఆకాశరాజచే ఒక లేఖ శ్రీనివాసు తయారు చేయిస్తారు శ్రీశుకాచార్యులు బృహస్పతి భవిష్యోత్తర పురాణం ఆకాశరాజు శ్రీనివాసుకు రాసిన పత్రం గురించి చాలా విపులంగా వివరిస్తుంది ఎంత మర్యాద ఎంత గౌరవం రాస్తున్నది సాక్షాత్తు భగవంతుని విషయం తెలిసిన ఆకాశరాజు తన భక్తి గౌరవాలను లంకరించి పత్రం రాస్తాడు ఎవరి ద్వారానో కాక స్వయంగా శ్రీ శుకాచార్యులనే ఆ పత్రం వెంకటాచలానికి తీసుకువెళ్ళి శ్రీనివాసునికి సమర్పించమని ప్రార్థిస్తాడు శ్రీ శుకాచారికి కావలసింది ఏముంది భగవత్కార్యం భగవద్ దర్శనం అదే మహాభాగ్యంగా భావించి శ్రీశుకులు వెంకటాచలం బయలుదేరతారు అక్కడ శ్రీనివాసుడు చాలా ఆదుర్దాగా ఎదురు చూస్తుంటాడు వెళ్ళిన ఒకడ ఇంకా తిరిగి రాలేదు ఆకాశరాజు పెండ్లికి లేదో ఎందుకింత ఆలస్యమైంది అలా చాలా వ్యాకులతో ఎదురు చూస్తున్న శ్రీనివాసుని దూరం నుండి శ్రీశుఖాచారి వస్తున్నది కనిపిస్తుంది చాలా ఆతృతతో సుఖాచారికి ఎదురుగా పరుగెత్తుకు వెళ్ళి కాయా పండా అని దూరం నుంచే ప్రశ్నిస్తాడు శ్రీశుఖాచారి పండేనంటాడు ఇదంతా మానవ నైజ్యం చూపించడానికి అంతా భగవంతునిలీల మంచి కబురు చెప్పిన సుఖాచారిని ఆలింగనం చేసుకుని సత్కరిస్తాడు ఆకాశరాజు పంపిన లేఖకు నమస్కరిస్తాడు గౌరవంగా లేఖను తలపై పెట్టుకుంటాడు చాలా ఆనందపడతాడు లేఖ చదివి ఆనందంతో గంతులేస్తాడు రామావతారంలో సీత కబురు తెచ్చిన ఆంజనేయ స్వామిని ఆలింగనంతో సత్కరించాను ఇప్పుడు ఇంత చల్లని కబురు తెచ్చిన నిన్ను నా ఆలింగనంతో సత్కరించాను అని సుఖుని ఆలింగనం చేసుకుంటాడు భగవంతుని ఆలింగనా భాగ్యం అలా వాయుదేవులకు రుద్రులకే దక్కింది అంత గొప్ప పుణ్యం చేసుకున్నారు వారు ఆకాశరాజు పత్రానికి శ్రీనివాసుడు సమాధానంగా ఎంతో వినయం చూపుతూ పత్రం రాస్తాడు పెండ్లికి ఒప్పుకుంటూ ముహూర్తం కూడా వైశాఖ శుక్ల దశమి నాడని సూచించి పెండ్లికి తరలి వస్తున్నారని లేఖలో రాసి శ్రీశుకాచారికి ఆ లేఖనిచ్చి సగౌరవంగా పంపుతాడు అలా అంతరంగిక సేవ చేసిన శ్రీసుకాచార్యులకు అంటే రుద్రులకు ముందు బ్రహ్మకల్పంలో శేష పదవిని ఇస్తాడు రామావతారంలో అలా సేవ చేసిన ఆంజనేయ స్వామికి ముందు బ్రహ్మకల్పంలో బ్రహ్మ పదవిని ఇస్తాడు భగవంతుడు తనకు చేసిన గొప్ప సేవకు భక్తికి అనంత అనుగ్రహం చేసే కరుణామయుడు భగవంతుడు ఆ పత్రం తీసుకుని సుఖాచార్యులు వెళ్ళిన తర్వాత ఉకుళాదేవి వస్తుంది ఉకుళాదేవి చాలా సంతోషంతో ఉత్సాహంతో మంచి కబురుకిచ్చానని ఆకాశరాజు దంపతులను పెళ్లికి ఒప్పించానని చెప్తుంది సంగతి ముందే తెలుసునని చెప్పి ఆమెను కించపరచలేదు తనకు సంగతేమీ తెలియనట్లు బాధ్యత అంతా ఆమె తీసుకుని కార్య సాఫల్యం చేసినందుకు ఆమెకు చాలా కృతజ్ఞుడిగా ఉన్నట్లు నటిస్తాడు శ్రీనివాసుడు ఆమె ఎంత ఉత్సాహంగా విషయాలు చెప్తుందో అంతకంటే ఎక్కువ ఉత్సుకతతో ఆసక్తితో ఆమెకు ఆనందం కలిగించి అనుగ్రహిస్తాడు ఆ సంతోషవార్త విన్న కొద్దిసేపటికి శ్రీనివాసుడు ఉత్సాహం పోయి ఉదాసీనుడై ఉకుళాదేవితో ఈ పెండ్లు చేసుకోవడం సరికాదు నాకు వివాహం వద్దు అంటాడు ఉకుళాదేవికి మతిపోతుంది ఉద్వేగంగా అదేమిటి నాయన పోయిన జన్మలో నీవు ఎన్ని వివాహాలు చేసుకున్నా ఒక్క వివాహమైనా చేసే చూసే భాగ్యం కలగలేదు నాకు ఎంతో కష్టపడి తపస్సు చేసి ఈ జన్మ తెచ్చుకున్నాను ఈ జన్మలో నీ వివాహం చూపిస్తానని వాగ్దానం కూడా చేశావు ఇంత ప్రయత్నం చేసి పద్మావతి తల్లిదండ్రులను ఒప్పించాం ఇప్పుడు కాదనటం ఏం సమంజసం బాబు అయినా మనం కాదనటానికి కారణం ఉండాలి కదా అమ్మాయి నీకు బాగా నచ్చింది వాళ్ళు సరేనన్నారు ఇంకెందుకు ఆలోచనలు దానికి శ్రీనివాసుడు ఆకాశరాజు మహారాజు ఎందరో బంధువులు బాంధవులు స్నేహితులు పరివారం పైగా శ్రీమంతుడు అధికారం కలవాడు మరి నేను ఏమీ లేనివాడిని ఎవ్వరూ లేనివాడిని నువ్వు నేను తప్ప పెండ్లికి వెళ్ళడానికి కూడా నాకెవరూ లేరు వివాహానికైనా వైరానికైనా అన్ని సమానమైన వాళ్లతో మంచిదని నానుడి పరస్పర వ్యతిరేకుల మధ్య వివాహ బంధం సమంజసం కాదు చూసిన వాళ్ళేమనుకుంటారు ఈ పెండ్లి కొడుకు దరిద్రులు అనుకుంటారు ఎంత అవమానం అంటాడు ఇది ఉకుళాదేవి జ్ఞానానికి పరీక్ష తను ఎవరికి సేవ చేస్తుందో ఎందుకు చేస్తుందో ఉకుళమాలకు బాగా తెలుసు జ్ఞాని చిరునవ్వు నవ్వి నాయనా నన్ను మోహపరచడానికేనా నీవు పద్నాలుగు లోకాలకు ప్రభువు నీవు సర్వేశ్వరుడు సర్వోత్తముడు ఆకాశరాజు పేరుకే ఆకాశరాజు ఎవరికి ఏ అవకాశం కావాలన్నా నీ అనుగ్రహంతోనే కదా నీ ముందు అతనెంతా నీవు స్మరిస్తే బ్రహ్మాది నీ ముందు చేతులు గట్టుకు నిలబడతారు నీకు సేవ చేయడం భాగ్యంగా తెలుస్తారు ఇక ఐశ్వర్యం సంగత నీవు లక్ష్మీపతివి అందరి ఐశ్వర్యానికి కారకూడదు పద్మావతి దేవిని ఆకాశరాజు దంపతులను నా వారిని నీ వివాహం చూడాలనే కాంక్ష ఉన్న వారిని తరింపజేయడానికి అనుగ్రహించడానికే కదా ఈ లీల ఇక ఈ పరిక్షమాని అనుగ్రహించు భగవంతుడు చెప్పినది నిజమే ఒకళ్ళు చెప్పినది నిజమే భగవంతునికి తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఆయన అప్రాకృతుడు స్వరమణుడు ఎవరి అవసరం లక్ష్మీదేవితో సహా ఆధారం లేనివాడు కాని ప్రాకృతంగా సృష్టి కార్యం కోసం ఇంకా అవతారాలలో ఆయనకు అందరూ ఉన్నారు ఆయన అందరికీ కావలసిన వాడు ఆయన అందరి వాడే ఒకడమ్మాల చిరునవ్వుతో మనసులోనే గరుడిని శేషుని తెలుస్తాడు వెంటనే ప్రత్యక్షమవుతారు గరుడ దేవతలందరికీ తన వివాహ విషయం కబురు చెప్పి వెంటనే అందరినీ రమ్మను అంటాడు గరుడినితో భగవంతుడు కొడుకు బ్రహ్మకు ఓ లేఖ కూడా పంపుతాడు బ్రహ్మదేవునికి విషయం చెప్తే ఆయన వెంటనే సభ చేసి దేవతలందరినీ భగవంతుని వివాహానికి వెంటనే బయలుదేరమని ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన దేవతలు మాకున్ను వార్షికం ఇస్తే వస్తామంటారు వార్షికం అంటే మన ఇప్పటి పరిభాషలో ప్రత్యేక మూల్యం అంటే ఇంగ్లీష్లో బోనస్ వారికి ధనం కాదు పారితోషికం వారి ధనం జ్ఞానం పుణ్యం దేవతలు చేసే సేవలకు కర్మలకు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇస్తుంటాడు బ్రహ్మదేవుడు అది గాక ప్రతి సంవత్సరం ప్రత్యేక జ్ఞాన సత్రం చేసి విశేష జ్ఞానాన్ని వారికిస్తాడు అదే వార్షికం చలికాలంలో మానవుల స్వభావం చూపడానికి ఏమి చేయాలన్నా ఏదో ఒకటి ముఠ చెప్పాలి అన్న సందేశం దానికే ఈ అలా ముక్కోటి దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మదేవులు బయలుదేరుతారు గరుడుని వార్తతో కిన్నెరలు కింపరుషులు గంధర్వులు ఋషిమునులు అంతా బయలుదేరారు బ్రహ్మ పరివారమంతా కలిసి పది లక్షల మంది మూడు యోజనాల దూరంలో శ్రీనివాసుని వివాహానికి బయలుదేరారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది వీరికి ఇతర లోకాల వాళ్ళు చేరతారు భగవంతునికి ఆయన వివాహ సమయంలో సేవ చేయడానికి దేవతలలో తారతమ్యం ప్రకారమే ఇంకా తన తనయుడు బ్రహ్మ రాలేదన్న ఆతృతతో ఎదురు చూస్తున్న శ్రీనివాసు గరుడ శేషులు ప్రయాణ వివరాలను ఎప్పటికప్పుడు చెప్తుంటాడు దేవతా పరివారంలో బ్రహ్మ హిమాలయాలు దాటాడని ఇప్పుడే గంగ దాటాడని గోదావరి నదిని దాటి కృష్ణ సమీపానికి వచ్చేశాడని ఇలా చెప్తుంది పురాణం తుమ్మురు తీర్థంలో బ్రహ్మ స్నానం చేసి బయలుదేరాడని విన్న భగవంతుడు ఇంకా ఆగలేక బ్రహ్మహదులను కలవటానికి ఎదురు వెళ్లాడని వారిని చూచి ఆదరంతో బ్రహ్మను కౌగులించుకుని రుద్రుని తలపై నిమిరి ఒకరికి కరచాలను ఇంకొకరికి చేయి ఊపి మరికొందరిని మందహాసంతో ఇంకొందరికి కనుసైగులతోనే పలకరించి అనుగ్రహిస్తాడు ఇక్కడ ఎవరి యోగ్యత ప్రకారం వారికి వాయుమూర్తిని ఆలింగనం చేసుకుని ఆదరిస్తాడు అలా ఇంద్రుని అగ్నిని యముని ఇతర దేవతలను ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసును దృష్టి విశ్వకర్మ మీదకి మళ్ళీ కోపంతో ఇంతమంది నా దగ్గరకు వచ్చిన గర్వంతో దూరంగా ఉన్నాడు ఇతనిని విశ్వకర్మ పదవి నుండి తొలగించి నా ఎందు భక్తి గల ఇంకొకరిని నియమిపుము అంటాడు ఇంద్రునితో వర్ధకి అనే ఆ విశ్వకర్మ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమంటాడు ఇంతమంది దేవతలు మునులు బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి సదుపాయం చేయనక్కర్లేదా అని శ్రీనివాసుడు ఇంద్రునితో అంటాడు యాభై యోజనాల పొడవు ముప్పై యోజనాల వెడల్పు గల మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు ఆ విశ్వకర్మ ద్వారా అలాంటి భవన నిర్మాణం క్షణాల్లో జయిస్తాడు ఇంద్రుడు ఇంద్రునితో శ్రీరాముడు ఇంకా ఇలా చెప్తాడు ముక్కోటి దేవతలతో ఇతర గంధర్వ కింపురుష ముని బ్రాహ్మణులందరితో నారాయణ వనం వెళ్ళితే వీరందరికీ విడిది ఏర్పాట్లు చేయటం ఆకాశ రాజుకే కష్టం గదా అక్కడ కూడా సభాభవనం విడిది భవనం ఏర్పాటు కావాలి ఈ విశ్వకర్మను తీసుకువెళ్లి రాజుతో సంప్రదించి జయించాలి అంటాడు అలా నారాయణవనం పరిసర ప్రాంతాల్లో ఒక మహానగరాన్నే క్షణాల్లో విశ్వకర్మ ద్వారా నిర్మిస్తాడు ఇంద్రుడు అలాగే శ్రీనివాసుడు ఋషిమునులకు సదుపాయాలు శివుడికి మర్యాదలు పిలుపులు షణ్ముఖునికి వంటావార్పు అగ్నిహోత్రునికి నీటి సదుపాయం వరుణుడికి పాత్రల శుద్ధి వసువులకు పౌరోహిత్యం వశిష్ఠునకు దుష్ట శిక్షణ శిష్టరక్షణ యమునికి బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడానికి కుబేరుని వెలుగుకి చంద్రుడిని ఆకులు దొన్నిలు తయారీ నవగ్రహాలకు అప్పగించాడు వారు లేకపోతే తన పని కాదని అర్థం కాదు భగవంతుడు సర్వసమర్థుడు వారిని అనుగ్రహించటానికి పుణ్యం ఇవ్వడానికి ఈ కార్యభారం అప్పగించాడని తెలియాలి ఇలా వచ్చిన అందరికీ స్వాగతం చెప్పాక శ్రీనివాసుడు ఎందుకో ఉదాసీనుడైపోతాడు కారణం అడిగిన బ్రహ్మకు చెప్తాడు శ్రీనివాసుడు ఎందరూ వస్తే ఏం నా మహాలక్ష్మి రానంత వరకు నాకెవరూ రానట్లే అంటాడు మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకునేవారు ఆ వివాహ సమయంలో మొదటి భారి లేకుండా ఉంటేనే మంచిదనుకోవడం సహజం కానీ ఇక్కడ విషయం వేరు ఈ వివాహం లక్ష్మీదేవి ప్రత్యేక కోరిక మేరకే అది త్రేతాయుగంలో చేసిన వాగ్దానం ఆమెకు చేసిన వాగ్దానం ఆమె లేకుండా నెరవేర్చడం సబబు కాదు కదా రామాయణ కాలంలో రావణ సంహారానంతరం సీత అగ్నిప్రవేశం చేసి ప్రజల దృష్టిలో తాను పవిత్రురాలని నిరూపించుకోవాలన్న ఆదేశం రాముడిది ఆ ప్రకారం అగ్నిప్రవేశం చేసి పవిత్రంగా అగ్నిలోంచి బయటకు వచ్చింది ఒక సీత కాదు ఇద్దరు సీతలు లంకలో ఉన్నది నిజమైన సీత కాదు సీతాకృతి గల అగ్నిపుత్రి తన కోసం ఒక సంవత్సర కాలం తన బదులు లంకలో ఉండి కష్టాలు అనుభవించిన ఆ అగ్నిపుత్రి సీతాకృతిని రాములు వివాహం చేసుకుని అనుగ్రహించాలని సీత రాముడిని వేడుకుంటుంది దానికి రాముని సమాధానం అలాగే ఆమెను చేసుకుంటాను నీ కోరిక నెరవేరుస్తాను కాని ఈ అవతారంలో కాదు రామావతారంలో ఏకపత్నితో ఉంటానని నా సంకల్పం తర్వాత ద్వాపరంలో పదహారు వేల నూట ఎనిమిది మంది చేసుకోవాలనేది నా సంకల్పం అలా కృష్ణావతారంలో కూడా వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు ఇరవై కలియుగంలో ఆమెను తప్పకుండా వివాహం చేసుకుని నీ కోరిక తీరుస్తాను అంటాడు రాముడు ఆ సీతాదేవి లక్ష్మీ ఆ లక్ష్మీదేవి లేకుండా పద్మావతి కళ్యాణం ఇక్కడ ఒక శాస్త్ర రహస్యం తెలుసుకోవాలి భగవంతునికి లక్ష్మికి వియోగమే లేదు ఎప్పుడూ కలిసే ఉంటారు భగవంతునికి అనేక రూపాలు అనేక అవతారాలు అనేకులలో సన్నిధానం కొందరిలో ఆవేశం ఇలా కొందరు జీవుల యోగ్యతను బట్టి వారిలో సన్నిధానము ఆవేశం బలరామునిలో శుక్లకేశి ఆవేశం భగవంతుని తెల్ల వింటక మాత్రంగా శేషునిలో ఆవేశం అదే బలరామావతారం భగవంతుడు వేరే వేరే రూపాల్లో వేరే వేరే వారిని వివాహం చేసుకున్నాడని మనం చూస్తాం చాలా వరకు భగవంతుడు లక్ష్మీదేవిని అనేక రూపాల్లో వివాహం చేసుకుంటాడు రామునిగా సీతను కృష్ణునిగా రుక్మిణిని సత్యభావను ఇలా ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి రూపాలే ఇవిగాక కృష్ణుడిగా పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకుంటాడు కదా మరి వారెవరు వారందరూ భగవద్భక్తులు భగవంతుని నుండి వరాలు పొంది భగవంతుని భర్తగా పొందినవారు వారికి వారంతా వారు భగవంతుని భర్తగా పొందే యోగ్యత లేదు కానీ భగవంతుని వరం సాఫల్యం కావడం కోసం వారందరిలో లక్ష్మీదేవి అంశారూపంతో కానీ ఆదేశ రూపంలో కానీ విశేష సన్నిధానంతో కాని తప్పక ఉంటేనే భగవంతునితో వివాహానికి సాధ్యం అలాగే పద్మావతి దేవి విషయంలో కూడా లక్ష్మీదేవి విశేష సన్నిధానం ఉండి తీరాలి లోక విడంబనార్థం లక్ష్మీదేవి విడిగా కూడా కనపడాలి అందుకే శ్రీనివాసుడు తన హృదయంలోనే లక్ష్మీదేవి ఉన్నా ప్రణయ కలహంతో వైకుంఠం వదిలి కరివీరపురం వెళ్లిన లక్ష్మీదేవిని పెండికి పిలిపించాలని సంకల్పిస్తాడు ఆమెను ఎవరు వెళ్లి పిలవాలి పిలిస్తే వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు శ్రీనివాసుడే చెప్తాడు సూర్యుని పంపుదాం సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం ప్రీతి నాకు తెలుసు ఇది కది హృదయంతో చెప్పిన మాటల సాహిత్య దృష్టితో చూస్తే లక్ష్మీదేవి పద్మమే ఇల్లుగా ఆసనంగా కలది కాబట్టి సూర్యుని చూస్తూనే పద్మం వికసిస్తుంది కనుక సూర్యుడంటే లక్ష్మీదేవికి ప్రీతి అని చెప్పడం పుట్టింటి వారి వల్ల ప్రీతి అని అలా సూర్యుని పేరు భగవంతుడు చెప్పేసరికి సూర్యుడు భయంతో వణుకుతూ పెద్దలతో వ్యవహారం అందున తగాదాపడిన భార్యాభర్తలు ఏమంటే ఏమవుతుందో అన్న భయం వ్యక్తం చేస్తాడు ఆమే తన మాట వింటుందన్న నమ్మకం సూర్యునికి లేదు భగవంతునికి ఉండవచ్చు అందుకనే శ్రీవారు తప్పక వస్తుంది వెళ్ళు అని చెప్పినా ఏం చెప్పాలి అని సూర్యుడు నశుకుతాడు నాకు చాలా అనారోగ్యంగా ఉందని ఆమెకి చెప్పు ఒక చేయి బ్రహ్మపైన వేసి ఒక చేయి రుద్ధునిపై వేసి చాలా కష్టపడితే గాని లేవలేడు నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు సూర్యుడు కూడా మంచి జ్ఞాని మహాలక్ష్మి సర్వజ్ఞాలని అన్నీ తెలిసినదని భగవంతునికి ఎటువంటి అనారోగ్య రుగ్మత వచ్చే అవకాశమే లేదని తెలుసు భగవంతుడు దోషరహితుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు స్వతహాగా ఆయనకు ఎటువంటి నలతపు అవకాశమే లేదని ఎవరికి ఏ రోగం వచ్చినా పరిహరించే శక్తి భగవంతునికి ఉందని నా వాడికే తెలిసినప్పుడు సర్వజ్ఞాలేని లక్ష్మీదేవికి తెలియదా ఆమెకు తెలిసినది సూర్యునికి తెలుసు అందుకే అలా చెప్తే ఆమె నా మాట నమ్ముతుందా అని సందేహిస్తాడు సూర్యుడు శ్రీనివాసుడు నా మాయతో ఆమె కూడా మోహితురాలవుతుంది నీవు విచారించకుండా వెళ్ళిరా అంటాడు భగవంతుని మాటపై నమ్మకంతో సూర్యుడు లక్ష్మీదేవి దగ్గరకు కొల్హాపూర్ వెళ్తాడు మొదట ప్రణయ కలహం గురించి చెప్పి రానన్నా తర్వాత భగవంతుని అనారోగ్యం గురించి విని బయలుదేరుతుంది లక్ష్మీదేవి ఇక్కడ చెప్పింది నిజమైన నమ్మితే అనర్థం లక్ష్మీదేవి సర్వజ్ఞరాలి ఆమెకు ఎటువంటి అజ్ఞానం కానీ భ్రమ కానీ లేవు ఇదంతా లక్ష్మీ భగవంతుడాడే నాటకంగా తెలియాలి చేతనోత్తమురాలైన లక్ష్మికి ఎటువంటి వికారం లేదు దీన్ని సమన్వయం చేసుకోవాలంటే మాయా అన్న పదానికి సంస్కృతంలో ఇచ్ఛ అన్న అర్థం కూడా ఉంది భగవంతుని ఇచ్చ అంటే సంకల్పం తెలిసిన లక్ష్మీదేవి సూర్యుని మాట విని దాన్ని భగవద్చ్ఛగా అర్థం చేసుకుని వచ్చిందనుకోవాలి భగవంతునికి రోగం వచ్చిందన్న సూర్యుని మాటలు నమ్మి లక్ష్మీదేవి వెంకటాచలానికి భావిస్తే అనర్థం మాయా శబ్దాన్ని కూడా అన్వయం చేసుకోవచ్చు భ్రమ అని కాకుండా ఊహిత అంటే ఎటువంటి తర్కం లేకుండా మోహిత అంటే దేవుని ఇచ్చా ఇది ఇది చేయడం నా కర్తవ్యం అని ఇంకో ఆలోచన చేయకుండా ప్రవర్తించేవాడు మాయా మోహితులు లక్ష్మీదేవిలాగా ఆమెలో ఏమైనా మోహం కానీ దోషం కానీ ఉంటే అది ఒక్కటే ఆమె కూడా భగవంతుని పరిపూర్ణంగా తెలుసుకోలేదని పరిపూర్ణ జ్ఞానం కలది సత్య సిద్ధి కలది కనుక భగవంతుని ఇచ్చే తెలిసి మహాలక్ష్మి ఏ ఆలోచన చేయకుండా వచ్చింది అని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి వెంకటాచలం వచ్చాక పెండ్లు పెత్తనమంతా ఆమెది కుళాదేవి శ్రీనివాసునికి ముత్తైదువులంతా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నూనె నలుగుపెట్టి హారతి ఇచ్చి అభ్యంగన స్నానం చేయించి హారతలు తర్వాత కార్యక్రమం పుణ్యాహవచనం తర్వాత కులదేవత స్థాపనం ఈ దేవదేవునికి కులదైవం ఎవరు దానికి సమాధానం శ్రీనివాసుడేవి చెప్తాడు శమీవృక్షమే నా కులదైవం అని కుమారధారలోని శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తాడు శ్రీనివాసుడు మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలంటే వరాహస్వామి ఆవరణ ప్రాంగణంలో అంటాడు శ్రీనివాసుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది శ్రీనివాసునికి అందరినీ పిలిచాం కానీ పక్కనున్న వరాహస్వామికి ఆహ్వాన పత్రిక కానీ కబురు కానీ చేయలేదని శ్రీనివాసుడే ప్రత్యేకంగా వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు వరాహస్వామి మాత్రం చాలా పని ఒత్తిడిగా ఉంది సమీక పంట తయారుగా ఉంది దొంగలు పొంచి ఉన్నారు రక్షించుకోవడానికి ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది నేను చాలా ముసలివాడినైనాను అంత ఓపిక లేదు నా తరఫున ఉకులాదేవి వస్తుంది శుభకార్యం మీరు చేసుకురండి నా ఆశీర్వాదాలు అభిమందనలు మీతోనే ఉంటాయి అంటాడు అందరినీ పిలిచాక పక్కనే ఉన్నా నేను ఇప్పుడు జ్ఞాపకం వచ్చానా అని అలా అన్నారేమో కులదేవత స్థాపన మాత్రం అయింది అందరం పెళ్లికి బయలుదేరదామంటాడు శ్రీనివాసుడు ఉద్దేశం ఇంతమందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు వంట వార్పు ఎందుకు వచ్చిన ఖర్చు ఆకాశరాజు ఆతిథ్యం ఎట్లాగీ ఇస్తాడు కదా అందరినీ భోజనానికి అక్కడికే తీసుకుపోతే మంచిది అనుకుంటాడు బ్రహ్మదేవుడు ఆక్షేపిస్తాడు కులదేవతను ఆహ్వానించి సంతర్పణ చేయకుండా ఎలా బ్రాహ్మణులు ఋషిమునులు పిల్లలు చాలా ఆకలిగా కూడా ఉన్నారు అందరికీ భోజనాలు తృప్తిగా పెట్టి అప్పుడు పెళ్లికి బయలుదేరటం సమంజసం అని సమంజసమే కానీ నా దగ్గర ధనమేది అంటాడు శ్రీనివాసుడు ధనం లేదని పది మంది ముందు పరువు పోగొట్టుకుంటామా లేకపోతే అప్పో సొపో చేసేనా ఈ శుభకార్యం జరిపించాలి అంటాడు శివుడు అప్పెవరిస్తారు అని శ్రీనివాసుని సందేహం కుబేరిని పిలిపించండి అని బ్రహ్మ సలహా పిలిపిస్తారు కుబేరుడు రావటం ఆలస్యం అయితే కోపంతో కుబేరుని శ్రీనివాసుడు మందలించాడని పురాణ కుబేరుని తీసుకుని బ్రహ్మరుద్రులతో శ్రీనివాసుడు పుష్కరిణి పశ్చిమ భాగాన అశ్వత్ వృక్షం దగ్గరికి వెళ్తాడు అప్పు మాట అందరి ముందు ఎందుకని అక్కడ ధనం కావాలని అడిగితే కుబేరుడు స్వామి ఇలా అడగటం ఐశ్వర్యం అంతా నీదే కదా నీ తరఫునే నేను ధనాన్ని సంరక్షిస్తున్నాను ఎంత కావాలంటే అంత తీసుకో అంటాడు యుగానుసారం ఇవ్వమంటాడు శ్రీనివాసుడు అయితే పత్రం రాసి చక్రవడ్డీ ఇవ్వాలంటాడు కలియుగ ధర్మంగా కుబేరుడు కుబేరునికి శ్రీనివాసుడు రాసిన రుణపత్రం అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు అప్పు ఇచ్చినవాడు కుబేరుడు అతని వివాహం కొరకు కలియుగంలో విలంబి నామ సంవత్సర వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు పద్నాలుగు లక్షల రామముద్రగల సువర్ణ నాణములు వడ్డీనిచ్చు షరతుతో ఈయబడినవి వడ్డీతో కలిసి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచ్చే అంగీకరింపబడినవి వివాహమైన సంవత్సరము నుండి వెయ్యి సంవత్సరముల తర్వాత ఈ మొత్తం ఇయబడును ఇది కుబేరునికి శ్రీనివాసులు రాసి ఇచ్చిన రుణపత్రము దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు రెండవ సాక్షి రుద్రుడు మూడవ సాక్షి అశ్వద్ధ రాజము ముందు నా భక్తులు మంచిదో పాపిష్టుదో చాలా డబ్బు నాకు కానుగ్గా హుండీలో వేస్తారు దానితో అప్పు తీరుస్తాను అని పత్రం రాసిస్తాడు అంతా భగవంతుని లీల లోకం తీరు చూపించే విధానం ధనం నీ దగ్గరే ఉంచి ఖర్చు పెట్టమంటాడు కుబేరునితో శ్రీనివాసుడు ఇంటికి వచ్చిన అత్యధులకు సత్కారం చేయకుండా అందున కులదేవత స్థాపన లాంటివి చేసినప్పుడు భోజనం పెట్టి సంతృప్తి పరచకుండా ఉండకూడదని యువధర్మంగా అపో సపో చేసి గౌరవం కాపాడుకోవాలని రుణం తీసుకుంటే రుణం విముక్తి చేసుకోవాలని ఇలా ఎన్నో విషయాలు ఇక్కడ వస్తాయి ఇందులో ముఖ్యమైనది కుబోరి నుంచే చెప్పిస్తాడు మనకున్న ఐశ్వర్యం మనది కాదు అది భగవంతునిదే ఆయనిస్తే మనం అనుభవిస్తున్నది నా స్వార్థిత్వం పిత్రార్జితం అంతా ఆయన ఇచ్చినదే అని భావించి కృతజ్ఞతతో ఆయనను తలుచుకొని విహిత కర్మలకు వెచ్చించాలన్నది సందేశం అప్పయితే కుదిరింది ఎన్నో పనులున్నాయి ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసునికి ఇంకో ప్రశ్న రుద్రుడు తాత నీ లేల ఆపవయ్యా అన్నీ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతావు ఇక్కడ ఉన్నది నీ సేవకులే అనుజ్ఞ అయ్యి ఏది కావాలంటే అది అందరూ చేసి పెడతారు అదే భగవంతుని అత్యంత్యాద్భుత శక్తి అందరు దేవతలకు ఒక్కొక్కరికి వారి వారి శక్తిని బట్టి యోగ్యతను బట్టి పని అప్పగించబడింది వంట పని అంతా అగ్నిదేవునికి పిలుపులు మర్యాదలు ఆరుముఖాలు గల షణ్ముఖునికి వచ్చిన వారికి సౌకర్యాలు విశ్వకర్మ వీటన్నిటికీ డబ్బులు సర్దటం కుబేరినిది మలయం మార్తం వీస్తూ ఆహ్లాదం కలిగించటం వాయుమూర్తి పని వంట చేయాల్సిన అగ్నిదేవుడు పాత్రలు లేవంటాడు దానికి శ్రీనివాసుడు మీ ఇంట్లో కార్యక్రమం అయితే అన్నీ ఉంటాయి నా పెళ్లింటే ఏమీ ఉండవు పాత్రలేందుకు తీర్థాలలో వండమంటాడు ఒక్కొక్క తీర్థంలో సరోవరంలో ఒక్కొక్క పదార్థం వండాడు స్వామి పుష్కరణలో అన్నం పాపనాశనంలో పప్పు ఆకాశగంగలో పరమాన్నం దేవతీర్థంలో కూరలు నెయ్యిగాచటానికి తుమ్మురతీర్థంలో పులిహోర కుమారతీర్థాల్లో వివిధ భక్ష్యాలు పాణుతీర్థంలో పులుసు గొజ్జు లేహ్యాలు ఇతర తీర్థాల్లో చేయమని శ్రీనివాసుడే స్వయంగా అగ్నిదేవునికి ఆజ్ఞాపిస్తాడు ఇలా దేవతల అద్భుత శక్తితో ఇచ్ఛామాత్రంగానే పంచభక్ష పరమాణాలతో భోజనం తయారైంది బ్రహ్మదేవుడు శ్రీనివాసుని అడుగుతాడు భగవంతునికి నివేదన చేసిన తర్వాతే అతిథులందరికూ వడ్డన కనక భగవంతుడు ఒక నీవు ముందు భోజనం చేయమని అడుగుతాడు శ్రీనివాసుడు లోక శిక్షణార్థం ఇలా అంటాడు నా ఇంట్లో శుభకార్యానికి అందరు అతిథులు వచ్చారు వారికి భోజనం పెట్టకుండా నేను భోజించడం తగదు అంటాడు మరి నైవేద్యం చేయని భోజనం దేవతలు ముని ఋషులు బ్రాహ్మణులు తినరు నైవేద్యం ఎవరికి చేయాలి అని బ్రహ్మ అడుగుతాడు నేను ఇంకో రూపంలో నరసింహునిగా ఈ కొండపైనే అహోబిలంలో ఉన్నాను ఆ అహోబిల నర్సింహస్వామికి నైవేద్యం చేసి అందరికీ వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడే నైవేద్యం చేస్తాడు నరసింహునికి ఋషి మునులకు లభించిన భాగ్యం నైవేద్యం అందుకే నరసింహనికి ప్రాముఖ్యం మనం దేవతార్చన చేసేటప్పుడు భగవంతుని నైవేద్యం చేశాక మనం భగవంతుని ఏ అవతార రూప ప్రతిమ శాలిగ్రామాలతో చేసినా రమబ్రహ్మాదులకు తర్వాత సమర్పించేటప్పుడు నృసింహప్రసాదంగా ఈ మంత్రంతో సమర్పిస్తాం రమ బ్రహ్మదేవ దేవాహ సనకాద్యాహ సుఖాదయ శ్రీ నృసింహప్రసాదోయం సర్వే గృహమంతు వైష్ణవ భవిష్యోత్తర పురాణం చాలా విపులంగా నైవేద్యం వైశ్యదేవం చేశాకే అందరికీ వడ్డించారని తారతమ్యం బాగా తెలిసిన శివుని ఆధ్వర్యంలో పాండుతీర్థం ఈ పాడుతీర్థం ఇప్పుడున్న భూగర్భం డాముకు దక్షిణంగా కొద్ది దూరంలో ఉంది ఆ పాడుతీర్థం నుండి శ్రీశైలం వరకు ఆకులు వేసి అంటే విస్తళ్ళు వేసి వారి వారి తారతమ్యాల ప్రకారం ఆశీర్ణం చేసి ఒకేసారి వడ్డించారని చెప్పింది పురాణం భవిష్యోత్తర పురాణం ఎలా వడ్డించాలి గృహస్థి ఎలా మర్యాద చేయాలన్న విషయాలు చాలా విపులంగా వర్ణిస్తుంది విస్తళ్లపై నీరు జల్లి తుడిచి పాత్ర శుద్ధికి నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా మొదట ఉప్పు ఇతర పదార్థాలు విస్తళ్లలో ఎక్కడ ఏమి వడ్డించాలో శాస్త్ర వడ్డించి వడ్డన అయినాక అగ్నిదేవుడు శ్రీనివాసులతో వడ్డన పూర్తి అయినదని చెప్పగా అందరూ ఒకే విష్ణు సర్వవ్యాపి అనేక చిన్న దేహములు కలిగిన జీవుల మూడు లోకముల వ్యాపించిన పెద్ద ఆకారమై విశ్వమునే భుజించు సామర్థ్యం కలిగి చిన్న చిన్న జీవులు ఎందు వాసన తానే వారు భుజించే ఆహారం స్వీకరించుతున్నాడన్న శ్లోకము ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్ అనేకశ త్రిలోకాన్ వ్యాఖ్య భూతాత్మ భుక్తే విశ్వ భుగవ్యయ ఈ శ్లోకం అందరూ పఠించుతుండగా శ్రీనివాసుడు ఒక పాత్ర నిండా నీరు తీసుకుని నిలబడి అందరికీ నమస్కరించి జ్ఞానపూర్ణులైన వంటి ఈ అల్ప అన్నోదకముచ్చే ఏమీ తృప్తి కలగదు అయిన నువ్వు మీరు కరుణాళువులైన కారణమున నేనేమీ లేనివాడనని తెలిసి నాచే ఈ స్వల్ప అన్నోదకములను బహుళముగా వసకినొట్టలు భావించి నన్ను కృతార్థం చేయండి అని ప్రార్థించి కృష్ణార్పణమస్తూ చేస్తాడు అందరూ నీ అన్నము ముక్తికి సాధనము అమృత తుల్యం అని భావించి బుద్ధిస్తారు తరువాత వారి వారి యోగ్యత తాంబూలము దక్షిణ ఇచ్చాడని పురాణం చెబుతుంది ద్విజశ్రేష్ఠులకు ఒక రామటెంకి వేదాంతులకు దానిలో సగం బ్రహ్మచారులకు ఆ అర్థంలో సగం శ్రీనివాసుడు తారతమ్యానుసారంగా ఇచ్చాడని పురాణం ఆ తర్వాత శ్రీనివాసుడు బ్రహ్మ శివుడు లక్ష్మీదేవి లోకపాలుడు గరుడ శేషులతో కలిసి భోంచేశాడని అప్పటికి సూర్యాస్తమ అయిందని పురాణం అలా అందరి భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి అక్కడే గడిపి తెల్లవారు సామినే మంగళవాద్యాలతో శ్రీనివాసుని మగపెళ్లివారి బృందం ఆకాశరాజు నగరానికి నారాయణవనం బయలుదేరింది కొండ దిగి పెళ్లివారు పద్మ సరోవరం సమయంలో సుఖాచార్యులు శ్రీనివాసునికి ఆదరంగా నమస్కరించి తన కుటీరానికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించవలసినదిగా కోరతారు కోట్లాది మందితో తాను ఉన్నప్పుడు ఆతిథ్యానికి పిలిచిన సుకునితో నీకు ఇబ్బంది అందరం ఆకాశరాత ఆతిథ్యం స్వీకరించాలనుకుంటున్నాం అంటాడు నీవు తింటే అందరం తిన్నట్లే అని అనుగ్రహించమని ప్రాధాన్యపడతాడు సుఖాచారి శ్రీనివాసునికి పెండ్లి విషయంలో సుఖాచారి చేసిన సహాయం గుర్తు చేసి భోంచేయమంటుంది గుకుళాదేవి అలాగే అంటాడు అంటూనే పోని నేనొక్కడనే వచ్చి నీ స్వీకరిస్తానని చెప్పి ఆ సుఖుని చిన్న కుటీరణలో ప్రవేశిస్తాడు శ్రీనివాసుడు అతనికి సుఖాచారి స్వయంగా చింత తొక్కు పచ్చడి పులుసులతో భోజనం చేసి వడ్డించాడని భవిష్యోత్తర పురాణం శ్రీనివాసుడు ఒక్కడే సుఖాచార్యునితో లోపల ఉన్నప్పుడు బయట వేచి ఉన్న దేవతలు కొందరు ఋషిమునులు బ్రాహ్మణులు వారి వారి యోగ్యత అనుసారం అపార్థం చేసుకునే సన్నివేశం ఇందరితో ఉన్నప్పుడు ఒక్కడను పిలిచి భోజనం పెట్టి ఇతరులను అవమానం ఈ సుఖునికి భావ్యమా తెలిసి చేసిందా తెలియక చేసిందా జ్ఞాని కదా గర్వంతో చేసి ఉంటాడు ఇలా తలో ఆలోచించి కొందరు హాని చేద్దామన్న ఆలోచనలో పడతారు ఇంతలో భగవంతుడు తన భోజనం ముగించి సంతృప్తితో త్రేణిస్తాడు అంతే బయట ఉన్న కోట్ల మందికి తృప్తిగా భోంచేసినట్లు అనుభవంతో త్రీ చేశారు దుష్ట ఆలోచనలు వచ్చిన వారికి కూడా సుఖాచార్యుల వారి ఆతిథ్యం అందినట్లు తృప్తిగా భోంచేసి త్రేయించినట్లు భావన హరిత్రుంక్తే తత్రుంగ్తే జగత్రయం అని మనం హస్తోదక మంత్రంతో చెప్పినట్లు భగవంతుడిని తృప్తి మూడు లోకాల్లో జీవులకు తృప్తి చేసినట్లే ఏ ఇంట్లో దేవుడికి నైవేద్యం అవుతుందో ఆ ఇంట్లో మూడు లోకాల జీవరాశులకు అన్న సంతర్పణ చేసినట్లే అంటుంది శాస్త్రం ఈ విషయం నిరూపించడానికే భవిష్యోత్తర పురాణంలో ఈ సన్నివేశాన్ని విపులంగా వర్ణించారు అష్టమి నాడు శుక్రాశ్రమంలోనే అందరూ గడిపారు అక్కడ నుండి నవమి నాడు బయలుదేరి శ్రీనివాసుడు పరివారంతో నారాయణపురం చేరుకుంటారు ఆకాశరాజు ఆయనకు ఆయన పరివారానికి సకల మర్యాదలు చేసి విడుదల దించుతారు శ్రీనివాసుడు ఆకాశరాజుతో పరివారం అంతా అలసిపోయి ఆకలితో ఉన్నారు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయమని ప్రత్యేకంగా చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది